శ్రీ మహాగనాధిపతాశివసార శంకరాచార్యమ్యమాదాచార్యపత్యం వందే గురు పరంపరా ఓం భద్రకర్ణే విష్మిరామదేవాద్రం పశ్యే మంగే స్పృష్ట శే దేవీరాయుస్తిన ఇంద్రో బృవాస్తి నష్టోస్తి నో బృస్పదద్దా ఓ శాంతి శాంతి శాంతి మనది మనోవిద బుద్ధిరి మనస్సే మనస్సు బుద్ధి చిత్తము ఇవన్నీ కూడా అంతఃకరణలో ఉండే విభాగాలు వాటిల్లో ఒక్కొక్కటి తీసుకుని ఇదే పరమా పరమసత్యము అని చెప్పేటువంటివి ఇవన్నీ కూడా బౌద్ధులలోని తెగలు క్షణిక విజ్ఞానవాదము వాళ్ళు బుద్ధి బుద్ధి రీతి చే తద్విధ క్షణిక విజ్ఞానం ఏదైతే కలదో బుద్ధి అంటే అర్థం అది అదే పరమసత్యము అని ఒక తేడా తర్వాత బౌద్ధులలో ఈ మనస్సును వాళ్ళు రెండు రెండు రకాలుగా వర్ణించారు ప్రవృత్తి విజ్ఞానము ఆలయ విజ్ఞానము అని ఇవి బౌద్ధుల యొక్క పదజాలము టెక్నికల్ వర్డ్స్ టెర్మినాలజీ అంటారు ఇప్పుడు కంటితో చూశారనుకోండి ఘటజ్ఞానం కలిగింది దీన్ని ప్రవృత్తి విజ్ఞానము అంట ఎందుకంటే మనస్సు కన్ను ద్వారా బయటికి వెళ్ళి ఆ వస్తువు యొక్క రూపాన్ని తెలుసుకోవాలి మనస్సు యొక్క మూమెంట్ కన్ను ద్వారా బయటికి వెళ్ళింది అని అలా అనుకోండి నేను వెళ్ళిపోతున్నది వస్తున్నది ఏమీ లేదు కానీ యూ గన్ ఇమాజిన్ లైక్ దట్ ప్రవృత్తి అనే మాటకు అర్థం అది ప్రవృత్తి అంటే యాక్టివ్ యాక్టివ్ రోల్ సో కాబట్టి శబ్దస్పర్శ రూపరస గంధముల యొక్క విజ్ఞానమంతా కూడా ప్రవృత్తి విజ్ఞానం అనే కేటగిరీలోకి వస్తుంది దానికి ఆ ప్రవృత్తి విజ్ఞానమే పరమార్థము అని ఒకటి అంటాడు మన ఇతి మనోవిధ బుద్ధిరతి చ తద్విధ ఇది కాక ఆలయ విజ్ఞానము అని ఉంటుంది ఆ ఆ సమంతాత లీయతే ఇది ఆలయ ఇప్పుడు నేను పైకి నవ్వుతో మీరు ఎవరిలో వస్తారు నేను పైకి నవ్వుతో మీకు నవ్వు నవ్వుతాను చేయి కలుపుతాను హలో హౌ డూ డూ అంటే ఐఎమ్ డూయింగ్ ఫైన్ అని కూడా చెప్తారు ఎవరు నోబడి ఈస్ డూయింగ్ ఫైన్ ఉన్నమాట నేను చెప్తున్నాను నోబడి ఈస్ డూయింగ్ ఫైన్ అంత ఫైన్గా ఉన్నప్పుడు వాడు ముఖం మీద ఆ గీతలు ఎందుకున్నాయి వాడు అంత విచారంగా ఎందుకున్నాడు ఏదో గంగా ప్రతివాడు ఏదో ఇన్సెక్యూరిటీలో ఉంటాడు మరి సంసారం అని అంటారు దాన్నే సంసారం అసలు ఈ సంసారం వర్ణిస్తే విని వాళ్ళు కూడా మనసుకి అదోలా అనిపించవచ్చు నిజంగా కాబట్టి ప్రతివాడు ఏదో రకమైన ఇన్సెక్యూరిటీలో ఇబ్బందులో ఉంటాడు ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకుని హనీమూన్కి వెళుతున్నాడు అంటే అర్థం వాడికి ఉన్న చోట స్టెబిలిటీ లేదనే కదా వాడు ఎక్కడికో పోతున్నాడు ఉన్న చోట హ్యాపీగా ఉన్నవాడైతే మళ్ళీ హనీమూన్ ఎందుకండి అంటే హనీమూన్లో ఆ ఫైవ్ స్టార్ హోటల్లో ఆ ఆ సందర్భాలన్నీ క్రియేట్ చేసి ఆ భోగాలన్నీ పెడితే అప్పుడు వీడికి ఏమన్నా కొంత దాంట్లో ఆ సంయోగంలో ఆనందం ఉంది లేకపోతే లేదనే కదా దాన్ని బట్టి ఏమర్థమైంది అండి కాబట్టి సంసారంలో సంసారులు they say they are doing fine but nobody is really doing fine sadhus also having their own problems sadhulu ki samasya lunnavaani meedhe em anukokku kaani itocchi pai kevetunte sadhulu kuda samasya tho satamatam avuthunnatlaithe adi that doesn't present a nice picture ossei vadiki kusi vadiki it doesn't present a nice picture kusi vadiki baavu undadu kabatte ఒక పోస్చరింగ్ అవసరం ఒక పోస్చర్ చేయాల్సి ఉంది కొంచెం అలాగ ఓపిక పట్టి ఆ పావు గంట అరగంట భక్తజనానికి దర్శనం ఇచ్చిన టైంలో వీడు కొంచెం ఓపిక్గా ఉంది తర్వాత భక్తజనం అంతా వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వీడు అసలు రంగు బయటపడుతుంది వాడి ఇబ్బందులు పడి ఉంటాయి ఓ ఉండేవాడు నేను ఎదుగుతున్నాను నేను వ్యక్తిగతంగా చూసింది చెప్తున్నా ఆ శిష్యుడు ఆ మహాత్ముడి దగ్గరికి ఒక పెద్ద ఎక్స్పెక్టేషన్ తోటి వెళ్ళాడు ఈ మహాత్ముడు చాలా గొప్ప మహాత్ముడు ఈయన దగ్గర ఉంటే మనకి మోక్షం వచ్చేస్తుందని ఏదో చదువుకుందుకు వెళ్ళాడు కొద్ది రోజులు అయిన తర్వాత ఆ మహాత్ముడి మీద ఏదో కంప్లైంట్ చేయటం ప్రారంభించాడు ఏమని మీరు మాకందరికీ ఆదర్శంగా ఉండాల్సిన వారు మీరు ఇలా ఉన్నారు ఏంటి అని ఏదో కంప్లైంట్ చేయడం అని కంప్లైంట్ చేశాడు అంటే ఆ మహాత్ముడు చెప్పేది చూడైనా అందరూ ఇలాగే ఉంటారు నేను ఒక్కడనే కదా అందరూ ఇలాగే ఉంటారు ఏవో ఉంటాయి అలా ఇతరులకు లేవు నీకేం తెలుసు ఈతరుల్లో అలాంటి సమస్యలు ఉన్నాయలేదు నీకేం తెలుసు నువ్వు వెళ్ళి ఆయనతో మకా ఉంటే ఆయనతో కలిసిమెలిసి ఉంటే తెలుస్తుంది దగ్గరగా ఉంటే తెలుస్తుంది దూరంగా ఉంటే తెలీదు కాబట్టి నువ్వు నాకు దగ్గరగా ఉన్నావు కాబట్టి నాలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ నీకు అవగతమవుతున్నాయి ఇంకొకళ్ళెవాళ్ళు నాకు మళ్ళా లేరు అని నువ్వు అంటున్నావు నువ్వు వెళ్ళి ఆయన దగ్గరగా ఉంటే కానీ నేను తెలీదు అని చెప్పాడు చూసి కాబట్టి ఎవరికి ఉండే సంసారపు దుఃఖాలు వాళ్ళకుంటాయి వీడు మనిషిని చూడడం హౌ డూ యూ డూ అంటే ఐఎమ్ డూయింగ్ ఫైన్ అంటాడు చే కలుపుతాడు షేకింగ్ ది హ్యాండ్స్ చిరునవ్వు నవ్వుతాడు లోపల వాడు ఏమీ హ్యాపీగా ఉన్నాడు అన్హ్యాపీగా ఉంటాడు కాబట్టి బయట యొక్క ప్రవృత్తి విజ్ఞానాన్ని బట్టి వీడు ఎలా ఉన్నాడు హ్యాపీగా ఉన్నాడు వీడి యొక్క వీడికి లోపల తెలుసు వీడేవీ హ్యాపీగా లేను నేను అని వాడికి లోపల తెలుసు అవి దాన్ని ఆలయ విజ్ఞానము అని అంట ఆలయ విజ్ఞానం ఆలయం అంటే దేవాలయంలో ఉండే ఆలయమే కానీ ఆ పదం లేరు ఈ పదం లేరుకంగా రెండు పదాలు కూడా ఒకే అర్థం కలిగి ఉన్నాయి ఆలయ విజ్ఞానము ఆ సమంతాత్ లీయతే నాకు తెలుసు నా మనస్సు బాగులేదు నేను దుఃఖంగా ఉన్నాను అని నాకు తెలుసు అది నాలోనే నేను అట్టు పెట్టుకుంటాను పైకి రాని పదం ఈ ప్రవృత్తి విజ్ఞానం మీరు కంటితో చూసినప్పుడు నేను నవ్వుతో షేక్ హ్యాండ్ చేస్తాను దాన్ని బట్టి మీకు ప్రవృత్తి విజ్ఞానం కలుగుతుంది ఏమని ఆయనే హ్యాపీగా ఉన్నారు కానీ నాకు తెలుసు నా లోపల నాకు తెలుసు నేను హ్యాపీగా లేను ఈ కథంతా ఎందుకు చెప్పానంటే ప్రవృత్తి విజ్ఞానానికి ఆలయ విజ్ఞానానికి ఉండే తేడా స్పష్టంగా తెలియడం కోసం మీకు పుర పురాణం కింద చెప్పాను తేడా తెలిసింది కదండి ఇప్పుడు వీడేమంటాడంటే ప్రవృత్తి విజ్ఞానం పరమార్థం కాదు ఆలయ విజ్ఞానమే పరమార్థము అని అంటాడు చిత్తమితి చిత్త విధ అదో వాదం ప్రవృత్తి విజ్ఞానం పరమార్థం కాదది అది బాహ్యం మీద అపేక్షితమై ఉంటుంది వీడి ఆలయ విజ్ఞానం ఏదైతే ఉంటుందో అదే పరమార్థము సుఖము దుఃఖము ఇవి ఆలయ విజ్ఞానంలోకి వస్తాయి ప్రవృత్తి విజ్ఞానంలోకి రాదు కాబట్టి నాకు తెలుస్తుంది లోపల సుఖం నాకు అనుభవానికి వస్తుంది లోపల దుఃఖం నాకు అనుభవానికి వస్తుంది అది ఆలయ విజ్ఞానంలో పడుతుంది అదే పరమార్థము అని ఒక వాదం అలా కాదు ప్రవృత్తి విజ్ఞానమే పరమార్థము అని ఇంకొక వాదం ఈ వాదాలను అన్నింటినీ నేను ఒకదాని తర్వాత ఒకటి కన్సిడర్ చేసి గౌడపాదాచార్యులు టీకాకారులు రెండు టీకలను నేను చూస్తూ ఉంటాను ఆనందగిరి టీకా ప్రసిద్ధమైనది శంకర ఉండనే ఉంది ఈ వాదాల మీద భాష్యం ఎక్కువ లేదు ఒక్క మాట రాసి సై కాబట్టి మీద ఆధారం తర్వాత ఆనందగిరి ప్రసిద్ధమైన టీకా చాలా అందంగా రాశాడు ఆయన ఈ సెక్షన్లో భాష్యం లేని లోటు పూర్తి చేసేసాడు భాష్యదారుని రాయలేదు ఎందుకు రాయలేదంటే రాయలేదు మీరు చూసుకోండి అని రాయలేదంటే తర్వాత అనుభూతి స్వరూపాచార్య ఆయన చక్కటి టీక రాస్తాడు మంచి మంచి ఈ టీకాలు రెండింటినీ చూసుకునేందుకు నేను చెప్తున్నాను కాబట్టి ద స్పిరిట్ ఆఫ్ ఎంటైర్ డిస్కషన్ కమ్స్ ఫ్రమ్ దిస్ టీకాస్ అంటే చాలా ప్రామాణికమైన చర్చ అని అభిప్రాయం అయితే నేనేం చేస్తానంటే నాకున్న అనుభవాన్ని కూడా దాన్ని జోడించేస్తూ ఉంటాను అలా ఎందుకు అంటే వీఆర్ కాంటెంపరీ కాంటెంపరీయస్గా ఉంటుంది చర్చ లేకపోతే చర్చకి ఆ కాంటెంపరీ క్వాలిటీ లేకపోయినట్లయితే అది జీవితాన్ని ప్రతిఫలించదు అందుకోసం ఇది ఒకటి తమరు గమనించాల్సి ఉంటుంది ఎందుకంటే కొంతమందికి నేను చెప్పే విషయాలు నచ్చకపోవచ్చు అందుకోసం నేను ఇలా మనవి చేస్తున్నా మరొక విషయం ఏమిటంటే మీరు గమనించాల్సింది వేదాంతంలో మీకు కొత్త కొత్త భావజాలాన్ని ఇవ్వరు వేదాంతం అలాంటి పని ఏమి చేయదు ఇప్పుడు మీరు ఒక కర్మకాండ దగ్గరికి వెళ్ళారనుకోండి వెళ్తే అడుగుతాడు మీరు ఏం చేస్తున్నారు కర్మ రోజు ఏం చేస్తున్నారు అని అడుగుతాడు అంటే సంధ్యావందనం చేస్తున్నాను చేస్తే అలా ఇది కూడా చేయండి అదేదో ఒక కర్మకాండ సంబంధించింది మీకు తగిలిస్తాడు ఆయన మంచితే అవ్వచ్చు ఒకటి యాడ్ చేస్తాడు మీకు ఉన్నదానికి ఇంకొకటి యాడ్ చేస్తాడు ఉపాసకులను ఉంటారు లోకంలో వాళ్ళ సంఖ్య ఎక్కువ ఎందుకంటే పీపుల్ ఆర్ ఇమోషనల్ పీపుల్స్ దే ఆర్ నాట్ లాజికల్ ఆర్ రేషనల్ పీపుల్ దే ఆర్ ఇమోషనల్ పీపుల్ దే గెట్ క్యారీడ్ అవే బై ఇమోషన్స్ ఇప్పుడు భక్త అనేది ఒకటి ఉంది అది ఇట్ గోయింగ్ రౌండ్స్ ఎక్కడ పడితే అక్కడ దాన్ని తీసుకెళ్తున్నారు కేజీలో పెట్టి తీసుకెళ్తారు కేజీలో పెట్టి తీసుకెళ్తున్నారంటే అది వాట్ ఈస్ ఇట్ అది పశువు అయిందంటారా లేకపోతే భక్తుడైతే కేజీలో పెట్టినందుకు తీసుకెళ్ళడం అండి మామూలుగా మనందరిలాగా అది కూడా భక్తి ప్రధానంగా దాంతో చెప్పేస్తే అక్కడ వెంకటేశ్వర స్వామి భజన అవుతోంది అంటే అది పవిత్ర వెళ్ళిపోవాలి అంతేకాని దీన్ని కేజీలో పెట్టి వీడు మోసికి తీసుకెళ్ళవలసిన ఆ ప్రారంభం ఎందుకు వచ్చింది అంటే దట్ హ్యాపన్స్ టు బి ఎన్ వీడు భక్తాన్ని ముందు పెట్టినా ఇట్ కంటిన్యూస్ టు బి ఎన్ యానిమల్ షుడ్ నాట్ ఫర్గెట్ దట్ ఫ్యాక్ట్ సో కాబట్టి పీపుల్ ఆఫ్ న్యూస్ మన్ పీపుల్ ఎవడో వేసాడు ఒక కాంపౌండ్ ఇది భక్త వరాహము అన్నాడు తెలుగులో అంటే బాగుండదు సంస్కృతంలో అంటే బాగుంటుంది నిజంగా ఆ పదము అలాగే వాడాలి ఇంకో రకంగా మీరు తెలుగులో వాడాననుకోండి ఆ ఉన్న భక్తి కొంత చెడిపోతుంది కాబట్టి దాన్ని భక్త వరాహము ఉంటే శోభగా దాన్ని ఏమో వీళ్ళు కేజీలో పెట్టి ఇటు తిప్పుతున్నారు కేజీ ఒకటి తయారు చేశారు వెదురు వెదురు భూంగులతో చేశారు కేజీ వెరీ పూర్ వర్క్మెన్షిప్ అది కూడా చూశాను నేను వర్క్మెన్షిప్ బాగలేదు పోల్డి ఏదో దాన్ని అడ్చగట్టడానికి అది ధరపడింది దాన్ని దాంట్లో తిప్పుతూ ఉంటారు తర్వాత వచ్చిన భక్తులు అందరూ టచ్ చేయాల దానివల్ల దానికి ఏదో సమస్యలు వస్తున్నాయి అదేమో బెదిరిపోతుంది అది దానితో సతమతం అవుతున్నారు ఓ వైపున భక్తవరాహం అంటారు మళ్ళీ ఇలాంటి సమస్యలు అన్నింటితో సతమతం అవుతూ ఉంటారు పీపుల్ ఆర్ ఇమోషనల్ పీపుల్ దే గట్ క్యారీడ్ అవే బై సమ్ సింటిమెంట్ భక్తవరాహం ఏంటంటే నీకు భక్తి ఉంటే నువ్వు భక్తి యూ డిస్కవర్ డివోషన్ ఇన్ యువర్ హార్ట్ ఎడివర్ లేకపోతే యానిమల్ హ్యావింగ్ డివోషన్ అండ్ ఆల్ దాట్ సపోజ్ దానికి నిజంగా భక్తుందనుకోండి దాని చుట్టూ నువ్వు తిరిగితే నీకేం వస్తుంది దాని మీద వాట్ కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఇట్ ఈస్ యూ డోంట్ నో ఎనీవే people are very sentimental people kabati upasakulu upasana ante it is an emotional e affair and pere upasana ni dan dan pere sure. dan swaroopam ayidi yand lakshanam ayidi kabati ee upasakulone vallu untaru samajamlo vaala degiriki meedu venthe meer vellapoyina kuda memu pattukuntaru okapudu meer vadhi tappinchukunte inga vallu motram em chestharu kabati okka bisari chance meer vallaki isthe meeku oka upasana okatte taru isthada anta gadtharu దీన్ని చేయడా అంటాడు వీడికి అదొకటి ఎడిషనల్ ఎడిషనల్ బద్దెనైతే బద్దెను లేకపోతే ఎడిషన్ అయితే ఎడిషను వాట్ ఎవర్ నేమ్ యూ డ్యూ టు ఇట్ దాంతో వీడు సతమతం అవుతూ ఉంటాడు అంతా ఉంటాడు సతమతం అయ్యాడా ఏమయ్యాడు రైతంలో ఉంటే సతమతం అనం కాకపోతే ఇంకేం ఇంకేమనాలి సమ్టైమ్స్ ఈ మే బెనిఫిట్ ఆల్సో ఫ్రమ్ ఇట్ బట్ బెనిఫిట్ ఈజ్ వాట్ అండ్ అ బెనిఫిట్ ఆత్మజ్ఞానం తప్ప ఇంకేదీ బెనిఫిట్ ఏ కాదు అసలు ఆ లెక్కలో చూసుకుంటే ఇక కొంతమంది ఏం చేస్తారంటే మీకు ఒక కాన్సెప్ట్ ఒకటి ఇస్తారు ద కాన్సెప్ట్ మే బీ సోషల్ కాన్సెప్ట్ ఏదో ఒక కాన్సెప్ట్ ఇవ్వటం సో ఆ కాన్సెప్ట్ని వీడు మోసుకుంటూ బరువు ఆ పెద్ద బరువు అయిన కాన్సెప్ట్ బరువుగా ఉంటుంది చాలా బరువుగా ఉంటుంది ఎందుకంటే దానికోసం వీడు కష్టపడిపోతూ ఉంటాడు ఆ కాన్సెప్ట్ కోసం ఇప్పుడు ఆ కాన్సెప్ట్ యొక్క పూర్వాపరాలను ఆలోచించేటువంటి స్పేస్ వీడికి ఉండదు సో ఈ విధంగా లోకంలో మహాత్ములు ఏం చేస్తారంటే భక్తులకు లేకపోతే సంసారులకు కర్మనో ఉపాసనను ఒక భావాన్నో ఒక కాన్సెప్ట్ ఒక దృష్టికోణాన్ని ఒక ఆలోచనా పద్ధతిని అప్ప చెప్తారు దాన్ని పట్టుకుని వీడు వేలాడుతూ ఉంటాడు వీడి గెల గిలుగులు ఉంటాడు వేదాంతంలో ఆ పని ఏదీ ఉండదు వేదాంతం ఏం చేస్తుందంటే మీకున్న అన్ని కాన్సెప్ట్స్ని డిమాలిష్ చేసి పెట్టుకుని తప్పితే కొత్త కాన్సెప్ట్ ఏడీ ఇవ్వదు మీకు మీకున్న ఉపాసనని పరీక్షకు పెట్టి దాన్ని నిగ్గుదేల్చే ప్రయత్నం చేస్తుంది తప్పిస్తే కొత్త కొత్త ఉపాసనలేని ఇవ్వదు మీరు చేస్తున్న కర్మని సరైన పద్ధతిలో చేయించి మీ చేత కర్మయోగ మార్గానికి నడిపించే ప్రయత్నం చేస్తుంది తప్పిస్తే కొత్త కర్మని ఏడీ ఇవ్వదు వేదాంతము ఇది నిర్మాణ విభాగం కాదు ఇది డిమాల్యుషన్ విభాగము ఇక్కడ డిమాల్యుషన్ స్క్వాడ్ వేదాంతం అంటే ఉంటుంది నేతి నేతి ఇలాదేశ నేను అమెరికాలో చూశాను చూశానంటే టీవీలోనూ పేపర్లోనూ చూశాను అక్కడ స్క్వాడ్స్ ఉంటాయి ఒక డెబ్భై అంతస్తుల భవనం ఉంటుంది లేకపోతే ఒక పాతికంతస్తుల భవనం ఉంటుంది ఇప్పుడు దాన్ని పడగొట్టాలి చుట్టూ ట్రాఫిక్ డిస్టర్బ్ అవ్వకూడదు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ రాకూడదు మినిమల్ డిస్టర్బెన్స్ తోటి మున్సిపల్ అథారిటీస్ యొక్క పర్మిషన్ తీసుకుని అందరి యొక్క సన్నిధిలో కేర్ఫుల్గా పగలగొట్టాలి దానికి ఇంప్లోషన్ అనే ఒక టెక్నిక్ని వాడతారు ఎక్స్ప్లోర్డ్ చేయడానికి వీలు లేదు ఇట్ హ్యాస్ టు ఇంప్లోడ్ అంటే ఇట్ విల్ ఫాల్ విత్ ఇన్ ఇట్ సెల్ఫ్ Dust, it will fall within itself. Everything will fall within itself. Nothing falls outside. It implodes. At what technology is going on, it's going to be a video. It's going to be a video. That video, Allah has recorded in the video. Amazing videos on a program. Really amazing video. That is demolition square sometimes. వాళ్ళు ఒక్కొక్కప్పుడు డిమాలిషన్కి వన్ వీక్ టెన్ డేస్ కూడా తీసుకుంటారు వాళ్ళు మొత్తం బిల్డింగ్ యొక్క స్ట్రక్చర్ అంతా చూసుకుని దాని కాలమ్స్ పిల్లర్సు ఎక్కడెక్కడ స్ట్రాంగ్ పాయింట్స్ అన్నీ చూసుకుని ఆ డిజైన్ బేసిస్ మీద డిమాలిషన్కి కావాల్సినటువంటి డిజైన్ వేసుకుని ఆ డెటనేటర్స్ అన్ని కూడా ఫిక్స్ చేసుకుని ఎవ్రీథింగ్ ఉచ్ కైండ్ ఆఫ్ డెటనేటర్ వేర్ చాలా పెద్ద సైన్స్ అది చాలా సిస్టమేటిక్గా చేస్తారు వాళ్ళు ఇంజనీర్స్ కూర్చొని చాలా సిస్టమేటిక్గా చేస్తారు నేను చూశాను చేసి అంతా ఇందరోజు ఒక ముహూర్తం పెడతాడు ముహూర్తం అంటే మన రాహుకాలం అలాంటి ముహూర్తం కాదు ఓ టైం పెట్టుకుంటాను వాళ్ళకుండే ఫీలింగ్స్ ఏమో వాళ్ళకుంటాయి ఓ టైం పెట్టుకుంటారు టైం పెట్టుకుని ఆ టైంకి చాలా దూరం నుంచి రిమోట్గా రిమోట్గా వాడి హీ ప్రెసెస్ చేయబట్టాలి అండ్ నా బిహోల్ ఫస్ట్ టాప్ ఫ్లోర్ ఇంక్లూడ్ అవుతుంది నెక్స్ట్ అనదర్ టెన్ సెకండ్స్ నెక్స్ట్ ఫ్లోర్ ఇంక్లూడ్ అవుతుంది అలా ఆ డెటనేటర్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఒక క్రమబద్ధంగా ఇంప్లూడ్ అవుతాయి అంతా ఇంప్లూడ్ అయిపోయిన తర్వాత వాడి బిల్లు తీసుకుని వాడు బిల్లు చాలా బిల్లు ఇప్పుడు మేము ఆ పని చేస్తూ ఉన్నాం దిస్ ఇస్ మై డ్యూటీ నా సో అన్ని రకముల భావజాలాన్ని నిర్దాక్షిణ్యంగా కొట్టుపారేయాల్సి లేకపోతే సత్యాన్ని చేరుకోలేరు సత్యంలో ఇన్ని కాంప్లెక్సిటీస్ ఉండవు ఇంత హడాల్డిగా ఉండదు సత్యం సత్యం చాలా సరళంగా ఉంటుంది చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి ఈ డిమాలిషన్ ప్రాసెస్ నడుస్తోంది ధర్మాధర్మవుచే తద్విధ ధర్మ అధర్మములే పరమార్థము అని మీమాంసకులు కర్మమీమాంసకులు అంటారు ఈ కర్మమీమాంసకుల యొక్క ప్రధాన ఆచార్యుడు జైమిని మహర్షి ఆయన ఏమంటాడంటే ధర్మాధర్మాలు ఎలా తెలుస్తాయి ఏది ధర్మము ఏది అధర్మము అంటే విధి నిషేధ గమ్యౌ వేదవాక్యాల్లో వేదం అంటే ఏమిటి వేదం అంటే ఏమిటి మంత్ర బ్రాహ్మణయోహ వేదనామధేయ అని జైమిని మహర్షి అన్నాడు మంత్రముంటుంది బ్రాహ్మణం ఉంటుంది రెండు కలిసి వేదము అని జయమిని అన్నాడు ఆది సమాజ్ ఫౌండర్ స్వామి దయానంద సరస్వతి మంత్రము మాత్రమే వేదము బ్రాహ్మణము వేదము కాదు అని కొట్టుకు బ్రాహ్మణాన్ని తిరస్కరించారు సో ఎందుకంటే మంత్రాల్లో విధి నిషేధాలు మంత్రాల్లో దేవతాస్థితి మాత్రమే ఉండదు విధి నిషేధాలు అన్నీ బ్రాహ్మణాల్లో ఉంటాయి కాబట్టి ఆర్య సమాజి దయానంద సరస్వతి గారి సిద్ధార్థం తీసుకుంటే అసలు విధి నిషేధ గమ్యములు ధర్మాధర్మములు ప్రతి ఏమీ నిలకడ అయిపోతుంది ఎందుకంటే విధులు నిషేధాలు లేవు అలా అయిపోతుంది అప్పుడు ధర్మాధర్మములను మళ్ళీ ఇంకో రకంగా అర్థం చేసుకోవాల్సి వస్తుంది కానీ ఇక్కడ మనం మీమాంసక మతాన్ని బ్రాహ్మణ భాగంలో ఉండేటువంటి విధి ఉంటాయి విధి నిషేధాలంటే ఈ కర్మను చేయాలి దర్శపూర్ణమాసాభ్యాం వ్యజేత స్వర్గ కామ స్వర్గమును కోరువాడు దర్శపూర్ణమాసులతోటి యాగము చేయగలను అది విధి అలాంటివి నిషేధాలు ఉంటాయి నిషేధాలు అనేకం ఉంటాయి రకరకాల నిషేధాలు ఉంటాయి నిషేధాలు ఇచ్చేయకూడదు వచ్చేయకూడదు ఇలా ఎడమవైపు కూర్చోకూడదు కుడివైపు కూర్చోకూడదు అక్కడ రకాలుగా ఉంటాయి పిల్లి ఎదురు వస్తే వెళ్ళకూడదు నుంచి కుడివైపు వెళ్ళకూడదు కుడివైపు నుంచి ఎడమవైపుకి వెళ్ళా పర్వాలేదు అంటే నియమాలు ఉంటాయి ఈ నియమాలని అన్నిటినీ ఈ నిషేధాలు ఉంటాయి బట్టి నియమాలు కదా నిషేధాలు ఈ విధి ఈ నిషేధము ఏ నిషేధింపబడి దాని పేరు అధర్మము చేయొద్దని చెప్తారే అది అధర్మము ఇది చేయని చెప్తారే ఇది ధర్మము అని చెప్పారు ఈ మీమాంసక మతం అంగీకారం కాదు ఎందుకంటే ఈ ధర్మాధర్మములు ఈ మీమాంసకులు చెప్పిన ధర్మాధర్మమును కేవలము భారతదేశంలో ఉన్న వాళ్ళకి తత్రపి త్రైవర్ణికులకి తత్రపి బ్రాహ్మణులకి మాత్రమే మెజా మోస్ట్లీ వర్తిస్తూ ఉంటాయి అవి క్షత్రియులకి చేసే యజ్ఞాలు ఏమున్నాయి రాజస్వీ యాగం అశ్వమేధ యాగం అని ఇలాంటివివో వైశ్యులకైతే వైశ్య స్తోమము అనే అనే యజ్ఞం తప్ప మిగతా పెద్ద ప్రాధాన్యం వాళ్ళకి లేనేలేదు శూద్రాదులకు యాధికారమే లేదు అలా ఉంటుంది ఆ విధి నిషేధంగా కాబట్టి దాన్ని పట్టుకుని ఇదే పరమార్థము అని చెప్తే భారతదేశంలో ఒక ఇది రెండు పర్సెంటో లేకపోతే అప్లై అవుతుంది మిగతా జన అది అప్లై కాదు భారతదేశం దాటి పై ఉన్న దేశాల వాళ్ళకి అసలు సంబంధమైనది కాబట్టి ఈ రకంగా అంత సెక్టేరియన్ యాటిట్యూడ్ పెట్టుకుని ధర్మాధర్మములు విధి నిషేధగమ్యములైన ధర్మాధర్మములు మాత్రమే పరమార్థము అని చెప్తే అది అది పరమార్థం లేవుతుందా మొత్తం మానవాళికంతకీ సంబంధించింది కాకుండా అయిపోయింది కదా వీడికి మాత్రం విధి నిషేధాల నుంచి ఒకడు నడవాడికి అధికారం ఉన్నది యజ్ఞాధికారం ఉన్నది వాడిని కూడా యజ్ఞం చేసుకుంటూ స్వర్గానికి వెళ్ళమని చెప్పనేలేదు కదా తర్వాత ఆ యజ్ఞాన్ని అవన్నీ కావ్యకర్మల్ని కప్పిపెట్టి కట్టిపెట్టి నిత్యకర్మంలోకి రా ఆ తర్వాత ఆత్మజ్ఞానానికి రా నువ్వు కర్తవి కావని తెలుసుకో మోక్షాన్ని పొందని చెప్తూనే ఉంది కదా కాబట్టి వాడికి కూడా ఆ సందర్భానికి మాత్రమే అది ధర్మాధర్మములు పరమార్థంగా వర్తిస్తాయి తెప్పిస్తే ఆ సందర్భం దాటితే అది పరమార్థం కాదు ఇప్పుడు సంతానం కావాలా అక్కర్లేదా అంటే రెండు వాక్యాలు ఉంటాయి ఒక వాక్యం ఏమిటి ప్రజాతంపం మా వ్యవచ్ఛేత్సీహి ఆ వంశవృక్షాన్ని ఆగిపోలేముకు సంతానం అలా ప్రవాహరూపంగా వస్తూ ఉండాలి సొంత భార్య వివాహం చేసుకుని భార్య ఏంటి యోగ్యమైన సంతానాన్ని కనాలి అనే ఒక వ్యవస్థ అదొక నియమం ఇంకో నియమం ఏమిటి ఏషాన్మోయం ఆత్మాయని లోకం ప్రజయా కరిష్యామ బృహదార్మి ఉపనిషత్తు శుక్ల అన్ని వేదాల్లోనూ ఉన్నాయి సో మాకు ఆత్మయే లోకము పితృ సంతానం ఎవరికి పితృలోక కాముడికి సంతానం మాకు పితృలోకమునందు అసలు ఇచ్చేయలేదు అనాత్మలోకం మాకు వద్దే వద్దు మాకు ఆత్మ పూర్ణ ఆత్మయే మాకు లోకము అది ఆల్రెడీ సిద్ధించేందే ఉంది ఇం ప్రజయాకర్ష్యామా ఇప్పుడు ఈ సంతానాన్ని కండం దాంతో ఆ సంతానంతో వేగడం ఇదంతా మాకు ఎందుకండి అని అంటారు అది ఆ వేదంలోనే ఉంది అంటే ఆ రకమైన వైరాగ్య సంపత్తి గలవాడికి అది సిద్ధిస్తుంది అది వాడికి వర్తిస్తుంది గృహస్థాశ్రమం స్వీకరించి గృహస్థగా ఉండాలనుకున్న వాడికి ఇది వర్తిస్తుంది కాబట్టి ధర్మాధర్మములు పరమార్థమును నువ్వు కొన్ని విధివాక్యాలు కొన్ని నిషేధ వాక్యాలు పెట్టి దిస్ ఇస్ ది అల్టిమేట్ అంటే వాట్ కైండ్ ఆఫ్ లాజిక్ ఇట్ ఈస్ దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ ఇవి చాలా ఇన్సిడెంటల్గా ఉంటాయి తప్ప పరమార్థము చెప్పడానికి వీలు లేదు తర్వాత ధర్మాధర్మములను బ్రాహ్మణ వాక్యాల్లో చెప్పిన దాన్ని అదే ధర్మము అదే ధర్మము మీరు గమనిస్తే ఇప్పుడు ఓల్డ్ టెస్ట్మెంటును న్యూ టెస్ట్మెంటులు ఉన్నాయి ఓల్డ్ టెస్ట్మెంట్ ఎలా ఉంటుందంటే మన కర్మమీమాంసకుల యొక్క మతంలో ఉంటుంది న్యూ టెస్ట్మెంట్ ఎలా ఉంటుందని ఇట్స్ రెవల్యూషన్ జస్ట్ రిజెక్ట్ చేసి పారేస్తారు ఓల్డ్ టెస్ట్మెంట్ ఇట్స్ రెవల్యూషన్ ఎగినస్ట్ ది ఓల్డ్ టెస్ట్మెంట్ అందుగురించే క్రైస్ట్ని క్రూసిఫై చేశారు క్రీస్ట్స్ అక్కడ ఏమైందంటే ఒక స్త్రీ ప్రసవించటానికి సిద్ధంగా ఉంటుంది ప్రసవ వేదన అనుభవిస్తూ ఉంటుంది ఆవేళ సాటర్డే శనివారం శనివారం షబత్ ఓల్డ్ ఎస్టిమెంట్ షబత్ అంటే ఈశ్వరుడు ఆరు రోజులు సృష్టి చేసి అలసిపోయి పడుకుని నిద్రపోయాడు ఓల్డ్ ఎస్టిమెంట్ జెనసిస్ బుక్ ఆఫ్ జెనసిస్లో ఉంటుంది ఆరు రోజులు సృష్టి చేశాడు ఒక ఐటెం తర్వాత ఒక ఐటమ్ లిస్ట్ రాసుకొని ఆరు రోజులు మన పుస్తకాలు లిస్ట్ రాగ్గా లిస్టు రాసుకొని ఆరు రోజులు సృష్టి చేసి అలసిపోయాడు ఆరో రోజులు చేశాడు సూర్యుడిని సృష్టి చేశాడు ఆరో రోజు సూర్యుని సృష్టి చేసి ఆ పొజిషన్లో పెట్టేసి అమ్మాయా సృష్టి పూర్తి చేశాను ఎంత అలసిపోయామో అనుకుని పడుకుని నిద్రపోయాడు పోనీ ఆయనకు సృష్టి చేసాడు అలసిపోయాడు మనం ఎందుకు శనివారం నాడు పడుకుని నిద్రపోవాలి అంటే ఈశ్వరుడిని మనం అనుసరించాలి కాబట్టి ఆయన విశ్రాంతి తీసుకున్నాడు కాబట్టి మనం కూడా విశ్రాంతి తీసుకోవాలి కాబట్టి శనివారానికి శబత్ అనిపడు శుక్రవారం రాత్రి సూర్యాస్తమయం నుంచి శనివారం రాత్రి సూర్యాస్తమయం వరకు ఏ పని చేయకూడదు ఏ పని చేయకూడదు అంటే లిఫ్ట్ ఆన్ చేయకూడదు ఆఫ్ చేయకూడదు ఆన్ చేస్తే ఆఫ్ చేయకూడదు ఆఫ్ చేస్తే ఆన్ చేయకూడదు స్విచ్ వేయకూడదు కాబట్టి వాళ్ళు లిఫ్ట్లో ప్రయాణం చేయరు నడవచ్చు కాబట్టి మెట్లు దిగుతారు మెట్లు ఎక్కుతారు తప్పిస్తే లిఫ్ట్లో ప్రయాణం చేయరు ఏమండే ఇంకా మీరు చూస్తే ఆశ్చర్యపోతారు బాత్రూమ్లో లైట్ వేయకూడదు వేసింది ఆర్కోకూడదు కాబట్టి షబత్ ముందే బాత్రూంలో లైట్లు వేసి పెట్టుకుంటారు షబత్కు ముందు ఇంకా ఆ రాత్రి అంతా లైట్లు అలా వెలుగుతాయి అంతే ఎందుకంటే వేస్తే వేయడానికి వీలలేదు శబత్ వచ్చిందంటే వేయడానికి వీల్లేదు కారు నడపరు ట్రాఫిక్ ఉండదు రోడ్ల మీద నడిచి వెళతారు తప్ప నో వెహికల్ ఏ పని చేయరు ఎందుకంటే షబత్తులో యూ షుడ్ నాట్ డూ ఎనీ వర్క్ అది చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తా విధి నిషేధం ఐదు ఉంటుంది ఒక స్త్రీ ప్రసవ వేదనను అనుభవిస్తూ ఉంటుంది అప్పుడు రెండర్ ఆవిడ కొంచెం సాయం చేద్దాం డాక్టర్ దగ్గర ఎక్కడికో పట్టుకెళ్తా ఉంటే ఇట్ ఈస్ షబత్ వీ షుడ్ నాట్ మూవ్ అని అంటారు వాళ్ళు ఫిలిస్టైన్స్ అంటే క్రైస్ట్ ఫస్ట్ టైమ్ హీ సేస్ దిస్ షబత్ ఇస్ నాన్ సెన్స్ షుడ్ హెల్ప్ ది పర్సన్ దట్ ఈస్ ది రియల్ షబత్ అని ఆయన డిక్లేర్ చేసి ఆ ఆ స్త్రీకి హెల్ప్ చేస్తాడు ఇంకో కొంతమందిని పోవేసుకుంది అతన్ని అనుయాయుల దగ్గర ముగ్గురు దట్ గోస్ టు బి నోటీస్ ఆఫ్ the priest so apart minchi itanu he heretic edo anta aa aa hi thanne padam unnadi aladi madave meeru em annaru aa heretic that is the word he is a heretic aney oka brand chestha adi velli velli vennu velli dani culmination he is crucified so కాబట్టి రిలీజియస్ రిలీజియస్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి చూసారా చాలా పవర్ఫుల్ అండ్ చాలా డేంజరస్ దాంట్లో ఇరుక్కున్న వాళ్ళు చాలా సెక్టేరియన్ థింకింగ్లో ఉంటారు చాలా నేరో మైండెడ్గా ఉంటారు కర్మమీమాంసకులు ఫార్చునేట్లీ దే ఆర్ నాట్ దట్ క్రూయల్ బట్ ఇన్ దేర్ ఓన్ వే దేవర్ ఆల్సో వెరీ బ్యాడ్ అండ్ దేవర్ ఆల్సో వెరీ క్రూయల్ ఎప్పుడైనా శ్రీపా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కథలు ఎవరైనా చదువుతాయి మీకు సో శ్రీపాది సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అంటే ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఉన్నాయని కాదు ఆయన ఒక రెండు జనరేషన్స్ తిర్తం వాడు ఆయన కథలు రాశారు కొన్నాయి ఆయన కథలు చాలా ప్రసిద్ధమైన కథలు ఆ కథల్లో అప్పటి సామాజిక పరిస్థితిని చిత్రిస్తూ ఆయన రాస్తారు కందుకూరు వీరేశలింగంపత్తులు గారి సమకాలీకుడు ఆయన సో అప్పుడు ఈ విధి నిషేధగమ్యములైన ధర్మాధర్మములే పరమార్థము అనే మాట బేసిస్ మీద సమాజంలో ఎన్నెన్ని విడ్డూరాలు విచిత్రాలు వెంతలు కొన్ని సందర్భాల్లో అత్యంత క్రూరమైనటువంటి సందర్భాలు కూడా మనకు కనపడతాయి చాలా అప్రెషన్ ఉంటుంది ఎస్పెషల్లీ విమెన్ వర్ అప్రెస్డ్ ఇన్ ది నేమ్ ఆఫ్ ధర్మ అండ్ అధర్మ సో ఈ విధంగా చాలా సమస్యలు ఉంటాయి కాబట్టి ఏదో బ్రాహ్మణంలో ఎక్కడో వాక్యం ఉందని చెప్పేసి ఇంక అదే పరమధర్మము అదే అదే పరమార్థము అని పెట్టుకుంటే అది వర్కౌట్ కాదు కాబట్టి ఈ ధర్మాధర్మములే పరమార్థము అనే సిద్ధాంతము వర్కౌట్ కాదు దాని అర్థం వీళ్ళని ధర్మాధర్మాన్ని తిరస్కరించేస్తున్నారు ఇంకా వీరికి ధర్మం ఏమక్కర్లేదు ఆ ధర్మం చేసేస్తాడని అలాగే మీరు దాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు ఏదైనా యాక్షన్ చేసేప్పుడు ధర్మమే చేస్తాడు అధర్మాన్ని అవాయిడ్ చేస్తాడు దాంట్లో సందేహం లేదు కానీ ధర్మాధర్మాలకు అర్థమేమిటి అక్కడ వస్తుంది చోదనాలక్షణం అర్థో ధర్మ అని జైని సూత్రం చోదన అంటే అక్కడ వాక్యం ఉంటుందో సెంటెన్స్ ఉంటుందో పుస్తకంలో ఆ పుస్తకం ఎప్పుడు పుస్తకం ఏమో ఎప్పుడో పుస్తకం కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి వస్తుంది ఒక పుస్తకం ఒకటి కొన్ని వాక్యాలు వస్తున్నాయి అదే ధర్మం ఉంటాడు ఇంకా దాంట్లో మార్పు రాకూడదు ఏమీ రాకూడదు అది ఎలా కాబట్టి ధర్మాధర్మములు పరమార్థం అవడానికి వీల్లేదు తర్వాత ధర్మాధర్మాలు అసలు ఏదైనా ఒక క్రియ ఉంటే అది అప్సల్యూట్గా ధర్మమని కానీ అధర్మమని కానీ చెప్పడానికి వీల్లేదు కత్తితోటి పొడవటం ధర్మమా ధర్మమా అంటే అది మామూలు లోక జీవితంలో అధర్మం ఆ యుద్ధంలో ధర్మం సర్జరీ చేసేప్పుడు ధర్మం కాబట్టి ఫలానా క్రియ ధర్మమా అధర్మమా అని చెప్పడానికి వేరు లేదు ఇప్పుడు పువ్వు లేకపోతే కొమ్మ వినవటం ధర్మమా ధర్మమా ఆ కొమ్మ వినవటం శాఖామాచినత్తి ఇషేత్వైతే శాఖ మాచ్చినత్తి ఇషేత్వా అనే మంత్రంతో కొమ్మ వినవాలి ఆ కొమ్మ విరిచే తద్వారా యజ్ఞానికి సంబంధించి కొంత వ్యవస్థ ఉంటుంది కాబట్టి కొమ్మ వినవడం ధర్మం ఎందుకంటే శాఖను విరవమని చెప్తా ఉంది కదా శ్రతి అదే ధర్మం ఈ యజ్ఞంతో సంబంధం లేకుండా రోడ్డు ముందు నడిచి వెళ్తూ ఖాళీగా చేయి ఊరుకోదు కొంతమందికి తిట్టే నోరును తిరిగే కాలు అని ఏదో సానుకం ఏదో చేతి ఊరుకోదు ఆ కొమ్మ ఇలా అదే అధర్మం కాబట్టి కొమ్మ వినవడం ధర్మమా అధర్మమా కాదు పాయింట్ అక్కడ ఆ కొమ్మ వినవడం ఒకప్పుడు ధర్మం అవుతుంది అదే కొమ్మ విరుచుంటే ఇంకోప్పుడు ఆ అవుతుంది ధర్మాధర్మంలో దేశ కాలాలు బట్టి మారిపోతాయి ఆ విధంగా మారిపోయేటువంటి ధర్మాధర్మములే పరమార్థము అని చెప్పటము అంగీకారము కాదు తర్వాత ధర్మాధర్మాలకి మీరు చెప్పినటువంటి నిర్వచనమే అంగీకారం కాదు అసలు విధి నిషేధ వాక్యములను బట్టి ఏవో కొన్ని పుస్తకాలు చూపించి దాన్ని బట్టి ధర్మాధర్మాలను నిర్ధారణ చేయమనేది అదే కుదరదు ఇప్పుడు మనకి కాన్స్టిట్యూషన్ మళ్ళీ కొత్తగా రాసుకున్నారు ఏవో అంతకుముందు ఈ ధర్మశాస్త్రం పుస్తకాలు ఉన్నాయని మానేశారా ఆ ధర్మశాస్త్రం పుస్తకాలు వర్కౌట్ కాదు అందుకోసం కొత్తగా కాన్స్టిట్యూషన్ రాసుకున్నారు మనుస్మృతి అవన్నీ ఉన్నాయి మరి రాజుకి పరిపాలన చేయాల్సిన రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ ఉన్నాయి మహాభారతం ఉంది మరొకటి ఉంది మరొకటి ఉంది అవి వాటి కాలం చెల్లయిందండి ఇప్పుడు కొత్తగా ఏదైనా కొన్ని మంచి పాయింట్స్ తీసుకున్నా కొత్తవి రాసుకోవాలని మళ్ళీ రాసుకున్నారు ఆ రాసిన దాన్ని మళ్ళీ ఎప్పుడు ఎన్ని మార్పులు చేసుకుంటూ వస్తున్నారు ఏదో నలభై ఏళ్ళలోనో యాభైలోనో ఏదో రాశారో అది రెండు వేల పదిలో అది వర్కౌట్ కాదు అమెండ్మెంట్ చేసుకుంటున్నారు దాన్ని బట్టి మీకు ఏం తెలిసింది ధర్మాధర్మాలు మారిపోతూ ఉంటాయి అవి అవే బ్రహ్మధర్మం అని అన్నానికి వీళ్ళు సో ఎవరో నన్ను అడిగారు ఏమన్నా సముద్రాన్ని దాటకూడదు కదా సముద్రతరణం చేయకూడదు సముద్రతరణం చేయకూడదు కదా మీరు ఎందుకు చేస్తున్నారని అడిగారు నేను అన్నా నేను ఎప్పుడూ చేయను నేను మీరు అమెరికా మేము సముద్రతరణం చేయం మేము అమెరికా ఆకాశంలో పోతా ఉండే నేను పిచ్చే ఉన్నానా సముద్రతరుణం చేయడం మాకేం పని ఏ కాకినాడ విషయాపట్లో వెళ్ళి అక్కడ బోటు ఎక్కువ వెళ్తాం అనుకుంటున్నారా మీరు మేము ఆకాశ మార్గాన్ని వాయు హనుమంతుడు వెళ్ళినట్టు వెళ్తాం మాత్రం తన దోషం లేదే లేదు అని చెప్పారు నేను వివేకానందు అదే సమస్య వివేకానందుడు మద్రాసు వచ్చాడు పార్లమెంట్ ఆఫ్ రెలిజిన్ ఇలా ఉంటుంది మరి విధి నిషేధ గమ్యములైన ధర్మాధర్మములంటే ఇలా ఉంటుంది ఆయన పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్లో హిందూ ధర్మం యొక్క శంఖాన్ని పూరించి వచ్చాడు ఆయన ఆయనకు మనం పెద్ద సత్కారం చేయాల్సిన సందర్భం చేసిన వాళ్ళు చేయను చేశారు కానీ మద్రాసు సనాతన ధర్మ సభ వాళ్ళు ఆయనని నిందించాడు ఆయన అయోగ్యుడు అన్నారు ఎందుకంటే సముద్రతరాణం చేశాడు కాబట్టి ఆయన షిప్లో వెళ్ళాడు ఆయన ఆయన అన్నాడు సముద్రతరణం నేను ఒక్కడనే చేయలేదు శ్రీరాముడు కూడా చేశాడు అని చెప్పాడు ఆయన వివేకానందుడు అంటే అలా ఉంటాడు శ్రీరాముడు చేసిన పని నేను చేశాను అదే డాక్టర్ నేను అది ఎక్కడో చిన్నప్పుడు అంటే నేనేం చేశానంటే హనుమంతుడు చేసిన పని ఏం చేశాను మనం మాత్రం వెనకాలిద్దుకుండాలి సో అలాగే కాబట్టి ధర్మాధర్మం వచ్చే తద్విధ అది మేము తదపు కల్పన మాత్రం అంటున్నారు ఇంత కూడా వాళ్ళ కల్పన తప్ప అది అంగీకారం కాదు ఎందుకంటే దేశకాలములలో ధర్మాధర్మయోర్ విప్రతిపత్తి దర్శనా ఓ దేశంలో ఏది ధర్మమో అది మరో దేశంలో ధర్మం అధర్మం అలాంటి విరు ఉన్నది సో దీనికి ఇచ్చిన ఈయన ఇచ్చిన దృష్టాంతం ఏంటంటే కార్తీక మాసంలో చన్నీరు స్నానం చేయాలని ఓ ధర్మం ఉంది కార్తీక పురాణంలో ఉంటున్నాయి ఓపిగ్గా ఉన్నవాడికి పర్వాలేదండి ఈయన అంటున్నాడు శీతోదక స్నానం జ్వరితస్య అధర్మ జ్వరం వచ్చింది వాడేమో కార్తీక మాసంలో చెప్పారు కదా అని వెళ్ళి శీతోదక స్నానం చేసి వస్తే అది అధర్మం ఉంది ఇతరే శాంతు ధర్మ కానీ ఓపికగా ఉన్నవాళ్ళు ఉన్నారే వాళ్ళకది ధర్మం వీడికి అధర్మం కాబట్టి దేశకాలను బట్టి మారిపోతుందా అదేమీ స్థిరమైన మాట ఏం కాదు అని కొట్టిపారేశారు తర్వాత ధర్మాన్ని గురించి ఒక జనరల్ మీ అనుభూతి స్వరూపాచార్య రాస్తూ ఆయన అంటాడు ఎస్మిన్ ప్రాణిని కాయే సతేషాం ధర్మ అన్నాడు ఒక సోషల్ గ్రూప్ తీసుకో ఆ సోషల్ గ్రూప్లో ఏది మంచిదిగా పేరు పడుతుందో అది ధర్మము ఏది చెడ్డదిగా అందరి రికగ్నైజ్ చేయబడుతుందో అది అధర్మము అని ఇప్పుడు కుడివైపు కారు నడపడం ధర్మమా ధర్మమా ధర్మమా ధర్మం అంటే మోరల్ పాయింట్ కాదు రూల్కి వైలేషన్ ఆఫ్ లా అనే అది మీరు చూసుకుంటే ఇండియాలో కుడివైపు కారు నడిపితే అది వైలేషన్ ఆఫ్ లా అదే అమెరికా వెళ్తే కుడివైపు కారు నడపడం ఇస్తే లా కాబట్టి మార్కైంది అమెరికాలో హైవే మీద నడవకూడదు ఒకసారి నేను హైవే మీద ఇంకా వాకింగ్కి వెళ్ళాను వాకింగ్ వెళ్తే వాళ్ళు చెప్పారు మీరు డోంట్ వెళ్ళేసి వచ్చేసాను నా వాకింగ్ అంతా అరమైలు వెళ్తే నేను అప్పటికే కాళ్ళ నొప్పులు పుడితే వెనక్కి వచ్చేస్తాను మా ఆశ్రమంలో వాళ్ళు చెప్పారు ఎక్కడికి వెళ్ళారు వాకింగ్ అంటే హైవే మీదకి వెళ్ళారు హైవే మీదకి ఎందుకు వెళ్ళారు అంటే ఎవయ్యా అక్కడ పెద్ద షోల్డర్ ఉంది ఓ కారు వెళ్ళదంటే అంత షోల్డర్ ఉంది షోల్డర్లోగా వెళ్ళు రారు నేను దాంట్లో నడిస్తే నడవకూడదు వాట్ ఈజ్ రాంగ్ అంటే ఇల్లీగల్ యూ విల్ బి అరెస్టెడ్ యూఆర్ నాట్ సపోజ్ టు వాక్ ఆన్ హైవే యూ కెన్ ఓన్లీ డ్రైవ్ ఏ కార్ a motor vehicle than there. akada car drive cheyatam thappa you cannot walk you cannot go by cycle also. a hmm. uh, motor vehicles are allowed. cycle ki vere lane untundi. aa ah, lane unna chota akada matrame cycle vellavachchu. highway medu uh, nadustha unthe they will arrest you. because it is a problem for drivers ki vallaku. so aranga untai vaallu meena arrest. you may not arrest బట్ లా అలా ఉంటుంది సో కాబట్టి ధర్మాధర్మములు అన్నది ఆ ప్రాణ సముదాయం ఆ సోషల్ గ్రూప్కి బట్టి మారిపోతూ ఉంది నార్త్ ఇండియాకి ధర్మం వేరు మనకి ధర్మం వేరు సౌత్ ఇండియాలో ఇంకొంచెం డౌన్ వెళ్తే వాళ్ళ ధర్మాలు వేరు ఏవో అక్కడ అదే ధర్మం అలా చూసుకోవాల్సి ఉంటుంది నాత్వగ్నిహోత్రాదిలేవా అంతేగాని జేమిన అగ్నిహోత్రం ధర్మం అన్నాడు కాబట్టి ఇంక అగ్నిహోత్రమే ధర్మము అలా పెట్టుకోవడానికి వీల్లేదు అని ఇంకా ఆయన అంటాడు అనుభూతి స్వరూపాచార్యాన్ని ఆయన ఎంత విశాల హృదయంతో రాస్తాడో చూడండి యత భరతఖండ వ్యతిరిక్త భూభాగ నివాసినాం సుఖదుఖోత్కర్షం దృశ్యతే తదభావేపి ధర్మాధర్మములు ఉన్నాయా లేవా అంటే ధర్మాధర్మములు అంటే పుణ్యపా ధర్మం వల్ల పుణ్యం వస్తుంది అధర్మం వల్ల పాపం వస్తుంది పుణ్యపాపాలున్నాయా ఉన్నాయి ధర్మాధర్మాలున్నాయా ఉన్నాయి ఎందువల్ల అంటే మనకి సుఖదుఖాలు ఉన్నాయి కనుక ఈ సుఖదుఖాలకి ప్రత్యక్షంగా కారణం మనకు కనపడదు పుట్టినవాడు ఒకడు ధనవంతుడుగా పుడతాడు ఒకడు భేదవాడుగా పుడతాడు ఏవో సుఖాలనే దుఃఖాలనే ఒకడు రోగంతో పుడతాడు ఒకడు ఆరోగ్యవంతుడుగా పుడతాడు ఈ సుఖ దుఃఖాలకి హేతు ఏమిటి అంటే వీళ్ళు పూర్వజన్మ నుంచి వీళ్ళకి సుఖ దుఃఖాలు ధర్మాధర్మాలు ఉన్నాయ్యా ఆ ధర్మాధర్మాలను బట్టి సుఖ దుఃఖాలు వచ్చాయి అని మనం సిద్ధాంతం చెప్తాం చెప్పి నువ్వు అలా చెప్పినప్పుడు ఆ ధర్మాధర్మ నిర్వచనం మొత్తం మానవాళికంతకీ వర్తించేట్లా ఉండాలి ఎందుకని మొత్తం మానవాళిక అంతకీ ధర్మ సుఖ దుఃఖాలు ఉన్నాయి అమెరికాలో కూడా ఇక్కడ ఉన్నట్టుగానే సుఖ దుఃఖాలు ఉన్నాయి కాబట్టి అమెరికాలో ఉన్న వాళ్ళకు కూడా ధర్మాధర్మాలు వర్తించాలి అగ్నిహోత్రము ధర్మము అగ్నిహోత్రం మానేస్తే అధర్మము అని నువ్వు అన్నావు వాళ్ళకు సుఖ దుఃఖాలు ఉండకూడదు ఎందుకంటే వాళ్ళకి వర్తించండి కానీ వాళ్ళకు కూడా సుఖ దుఃఖాలు ఉన్నాయి అంటే వాళ్ళకు కూడా ధర్మాధర్మాలు ఉండి ఉండాలి అంటే మనం నువ్వు చెప్పిన నిర్వచనం వాళ్ళకి వర్తించట్లేదు కాబట్టి అందరికీ మొత్తం మానవులకి అందరికీ ధర్మాధర్మాలు ఉన్నాయి కనుక ధర్మాధర్మములు మోసలో పోసినట్టుగా ఫిక్స్డ్గా ఏమీ లేవు సందర్భానుసారంగా ఉంటాయని ఏదో అలా చెప్పుకోవాలి లేకపోయినట్లయితే భరతఖండానికి బయట ఉన్నటువంటి జనులలో సుఖ దుఃఖాలు ఉండడానికి వీరు లేకుండా ఉండాలి అక్కడ కూడా సుఖ యొక్క ఉత్కర్ష అపకర్ష కనపడుతున్నాయి కాబట్టి అక్కడ కూడా ధర్మాధర్మాలు ఉండాలి కాబట్టి నువ్వు చెప్పిన ధర్మాధర్మాలు సర్వత్రా వర్తించవని తేలిపోతుంది కాబట్టి అటువంటి ధర్మాధర్మాలు పట్టుకుని అదే పరమార్థము అని హౌ కెన్ దట్ బి యాక్సెప్టెడ్ సో తోసిపొచ్చేసాడు ధర్మాధర్మాలను తోసిపుచ్చలేదు ధర్మాధర్మములే పరమతత్వము అనే మాటని తోసిపుచ్చింది పంచవింశక ఇేకే షడ్వింశ ఇది చాపలేక ఇహు అనంత ఇపలే వీళ్ళు న్యూమరాలజిస్టులు ఇంతవరకు వివిధ సిద్ధాంతాలను పట్టుకున్న వాళ్ళు అయ్యారు వీళ్ళకి ఎంతసేపు సంఖ్యలు మామూలుగా ఇక్కడ సికింద్రాబాద్ రోజు వెళ్తూ ఉంటారు కదా నాకు పెద్ద బోర్డు ఒకటి కనపడుతుంది ఆ పే రోజు గుర్తు పెట్టుకోవాలనుకుంటాను ఎప్పుడన్నా రాసుకుంటే గుర్తు ఈ ఇప్పుడు భవిష్యత్తుని చెప్పి వాళ్ళు వాళ్ళు ఏదో నిలువ కొట్టో అడ్డగొట్టదో ఇలాంటివి పెట్టి కొంత స్పిరిచువల్ ఆ రిలీజియస్ అటైర్లో ఉంటారు కానీ వీడు అలా కాదు వీడు మామూలు సూటు బుట్టు వేసుకుంటారు వాడు పేరు కూడా అదో రకంగా ఉంటుంది ఒక ఫలానా మహాత్ముడు పేరులాగా ఉండదు మోడన్గా ఉంటుండే వాడు న్యూమరాలజీ చెప్తాడు ఆల్ యువర్ న్యూమరాలాజికల్ నీడ్స్ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ నాకు అర్థమైన భోజనం కాఫీ ఇల్లు అక్కడి ఇలాంటి నీడ్స్ ఉంటాయి కానీ న్యూమర్ లాజికల్ నీడ్స్ ఏమిటండి వీటి కలకాయి న్యూమర్ లాజికల్ నీడ్స్ ఏమిటి ఎవరో అర్థం ఉన్నదానికి తర్వాత రిజల్ట్స్ ఆర్ ఎష్యూర్ రిజల్ట్స్ అంటే కర్మకి కర్మ ఫలం ఉంటుంది వీడు ఎష్యూరెన్స్ ఏమిటో కర్మకి కర్మఫలం ఉంటుంది సత్కర్మ చేసుకుంటే సత్ఫలం దుష్కర్మ చేసుకుంటే పాపఫ్ పాపేనా పుణ్య పుణ్యన కర్మణ పా భవతి పాపఫ్ పాపేనా దట్ ఈస్ ద లా ఆఫ్ ది నేచర్ రిజల్ట్ సరే షూరుడు ఉంటాడు ఏమిటి అంటే వాడే వాడి సిద్ధాంతం వేరే ఉంటుంది వాడు చెప్తాడు నువ్వు ఈ నెంబరు మార్చుకో చెప్తాడు ఆ నెంబరు మార్చుకుంటే నీకు అన్ని లాభాలే అన్ని కోరికలు తీరుకుంటాయి ఈ కోరికలు తీరడం కోరికలు తీరడం అంతా సమాచారం అదే కానీ కావట్లేదు ఎందుకంటే ఇట్ ఇస్ ఆల్ నான்సెన్స్ పాడే వాడు ఉండే మన కోర్టులు తీచి ఊపేనికి వాడు మనం కష్టపడి వర్క్ చేసుకోవాలి మన కోర్టులని మనం న్యాయం న్యాయబద్ధమైన కోర్టు పెట్టుకోవాలి దానికి వర్క్ చేసుకోవాలి తీర్చుకోవాలి అంతేగాని న్యూమరాలజీ కోర్టులు తీర్చడమేంటి ఎంత కరప్షన్ చూడండి మెంటల్ కరప్షన్ ఆ డాక్టర్ ధైర్యం లేకపోడం అంటే అలాగే ఈ న్యూమరాలజిస్టులకి ఎంతసేపు వాడు ఆ సంఖ్య చూస్తూ ఉంటాడు ఆ నెంబర్ చూస్తూ ఆ నెంబరే పరమార్థం అంటారు వాడికి నెంబరే పరమార్థం అలాంటి వాళ్ళలో వీళ్ళు వాళ్ళకి అంచతమే సాంఖ్యులు అంటారు సాంఖ్యులు అంటే మన భగవద్గీతలో సాంఖ్యులు కాదు భగవద్గీతలో సాంఖ్యం అంటే జ్ఞానం అనర్థం ఆ సంఖ్య ఆ సాంఖ్య వేరు వీళ్ళు నిజంగా సాంఖ్యులు వీళ్ళు స్టాటిస్టికల్ పీపుల్ న్యూమరలాజికల్ పీపుల్ పరమార్థం ఏమిటి అంటే ఇరవై ఐదు పరమార్థం అంటాడు ఏమిట్రా ఇరవై ఐదు అంటే నీకు మూడు ఉంటే ఆ ఇరవై ఐదు ఏమిటో తెలుస్తుంది అంటాడు నాకు మూడు కావాలంటే ఏం చేయాలంటే ఆరు ఉన్నవాన్ని పట్టుకుని ఏడు చేస్తే నీకు మూడు వస్తే అప్పుడు ఆ ఇరవై ఐదు ఏమిటో నీకు తెలుస్తున్న శ్లోకం ఉంది దీని దగ్గర ఇలాగే ఉంటాయి శ్లోకాలు చాలా బాగుంటాయి శ్లోకాలు ఇంట్రెస్టింగ్గా ఉంటాయి త్రయకృత్వ త్రయోహిత్వ త్రయ త్రీ ఇంకృత్వా త్రీని హిత్వాలు మూడు చేయాలి మూడు విడిచిపెట్టాలి అలా అలా ఇంకా నడిచిపోతూ ఉంటుంది స్వర్గ తెర్భవేత్ వాడికి స్వర్గం నశిస్తుంది అప్పుడు కింద టీకా కారుడు ఆ మూడు ఏమిటి చేయాలి ఏమిటి ఏదో చెప్తాడు వీళ్ళు న్యూమరికల్ తీరు న్యూమరాలజీ మీద ఉంటారు పరమార్థం ఏమిటండి మహాత్మానుడికి ట్వంటీ ఫైవ్ ఇస్తుంది పంచవింశక ఇచ్చేకే వీళ్ళు ఎవరు అంటే వీళ్ళు సాంఖ్యులు ఓ శ్లోకం ఒకటి ఉంది ఈశ్వర కృష్ణ అనే ఆయన సాంఖ్య సిద్ధాంతాన్ని రచించిన ఆయన ఆయన సాంఖ్య సిద్ధాంతంలో దేవుడు లేడు వీరీశ్వర సాంఖ్యుడు ఈశ్వరుడు ఉండడు వాళ్ళు ఈశ్వరున్న కానీ ఆయన పేరు ఏది రాజ్యకారిక ఆయన వేరు ఈశ్వర కృష్ణ చెందిన కారికలు కపిల మహర్షి యొక్క సూత్రాలు మిస్సింగ్ దే ఆర్ నాట్ అవైలబుల్ ఓ పది పదిహేనో పదహారో సూత్రాలు ఉన్నాయి మిగతా అన్ని పోయాయి ఆ తాతయ్య పుస్తకాన్ని మేకలో ఇవ్వ తినేసే ఇలాంటి కథలు ఇవ్వ చెప్తారు మొత్తానికి లేవు పదిహేనో పదహారో ఉన్నాయి కానీ ఈశ్వరకృష్ణుడు ఆయన ఈశ్వరకృష్ణుడు అంటే గొప్ప విద్వాంసుడే బిసివాడేదో అయ్యి ఉంటాడు నాకు టైము అదే తెలియదు ఆయన జీవించిన కాలానికి ఏవైతే సూత్రాలు ఆ సిద్ధాంతం ఇంకా మిగిలిందో దాన్ని క్రోడీకరించి ఆయన కారికలు రాశాడు కారికలు ఉంటే ఇప్పుడు మనం చదువుతున్న చూడండి ఇలాంటి కారికలు కొంచెం ఆర్యావృత్తంలో ఉంటాయి అది ఆ ప్రథమ కారిక నేను ఎన్నోసార్లు చదివాను కూడా బ్రహ్మసుప్రభాషణలోనే అక్కడ వస్తుంది ఆయన ఏమన్నాడంటే ఇరవై ఆ కారికల్లో మొట్టమొదటి కారిక ఇరవై తత్వాలే పరమార్థము ఇరవై ద్వైతులు మరి ద్వైతులు కాబట్టి ఇరవై తత్వాలని చెప్తాను అద్వైతులు అలా చెప్తారండి సో ఇరవై ఐదు తత్వాలు కపిల సంఖ్యలు కాపిల సంఖ్య కపిలుడికి సంబంధించినది కాపిల అని వస్తుంది కాపిల సంఖ్యం ఈ ఇరవై తత్వాల్లో ముందు ప్రకృతి తత్వాలు అంటే దే ఆర్ ఓన్లీ కాజ్ దే ఆర్ నాట్ ఎఫెక్ట్ దే ఆర్ ఓన్లీ కాజ్ నాట్ ఎఫెక్ట్ అది ఏమిటి మాయాశక్తి వాళ్ళు మాయాశక్తి అంటారు వాళ్ళు ప్ర వాళ్ళు దేన్ని ప్రధానమంటారో దాన్ని మనం మాయాశక్తి అంటారు వాళ్ళ ప్రధానం స్వతంత్రం మన మాయాశక్తి అస్వతంత్రం ఈశ్వరుడి మీద ఆధారపడిందే కానీ స్వతంత్రమైన సత్తా గలది కాదు అది తేడా సో అది ప్రకృతి అది ఎప్పుడూ ఉంటుంది ఇట్ ఈస్ కాజ్ ఓన్లీ ఇట్ ఈస్ నెవర్ బోర్న్ కాబట్టి అది ఎఫెక్ట్ కాదు ఏమండే ఒకటి ఇక ఆ తర్వాత వచ్చేవి అది ఒక దాని నుంచి పుడతాయి కనుక వికృతి మరొక దానికి కారణం కాబట్టి ప్రకృతి ప్రకృతి వికృతి రెండూ ఉంటాయి అవి ఏమిటో తను చూడండి మహత్తత్వము చాలాసార్లు చెప్పారు ఇవన్నీ మహత్తత్వము అహంకారము సమష్టి మహత్వం అంటే సమష్టి ఇంటెలిజెన్స్ అహంకారము అంటే సమష్టి ఈగో చూడండి మహత్తత్వం కలెక్టివ్ ఈగో ఉంటుంది సమష్టి ఈగో ఉంటుంది ఇప్పుడు అదైతే ఈ కాంగ్రగేషన్స్ ఉంటాయి చూడండి వాళ్ళు కలెక్టివ్ ఈగోలో ఉంటారు మీకు కలెక్టివ్ ఈగో అంటే తెలియదు మీకు ఎందుకంటే అలాగంటే ప్రయత్నం ఏమి ధర లేదు కాబట్టి వేదాంత పాఠం అయితే ఉంది కానీ ఒక గ్రూప్ కింద చేర్చేసి బ్రాండ్ చేసి ప్రయత్నం ఏమి ధర కాబట్టి మీకు కలెక్టివ్గో డెవలప్ కాలేదు కానీ అలాగే ప్రయత్నం చేసిన కలెక్టివ్ ఇగో డెవలప్ అవుతుంది స్లోగా డెవలప్ అవుతుంది ఇప్పుడు అయ్యప్ప భక్తులు ఉన్నారనుకోండి ది ఆల్ హ్యావ్ ఏ కలెక్టివ్ ఈగో అయ్యప్ప డ్రెస్ ఉన్నవాడు కనబడితే స్వామి అయ్యప్ప స్వామి అంటాడు హాయ్ అంటాడు ఆ డ్రెస్సు లేనివాడు ఎంత మహాభక్తుడైనా లెక్కలేదు అలాగే శుక్రవారం వచ్చిందంటే పోలీస్ ఫోర్స్ అంతా బిజీ అయిపోతారు ఎందుకంటే వాళ్ళు ప్రార్థనలన్నీ చేసి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు వేసుకుంటారో అప్పులు వేసుకుంటారో అని భయపడుతూ ఉంటారు బికాజ్ ఇట్స్ ఏ కలెక్టివ్ ఈగో ఫంక్షన్ అయ్యప్ప శరణం అంటారు స్వామియే శరణం అంటారు కలెక్టివ్ ఈగో అలాగే మేము ఫలానా మహాత్ముల శిష్యులం వాళ్ళ దగ్గరికి వెళతాం ఇంకో వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు కూడా రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి డ్రస్ కోడ్ ఉంటుంది పలకరించుకునే విధానంలో ఉంటుంది వాళ్ళకి నేమ్ ఉంటుంది నేమ్ ఉంటుంది నేమ్స్ ఉంటాయి సేవక్స్ అనే ఏదో ఫేరు సౌ శాస్త్రీట్ అయితే ప్రేమీస్ లేకపోతే భక్తాస్ అనేదో ఉంటుంది సమ్ నేమ్స్ లేదు రిపోర్ట్